पतिता पावन, राजा पतिता पावन नमस्कार मोहनदास करमचंद गांधी भारतील बड़े आदरीबड़े गोप स्वातंत्रर योधुड़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 ప్రయాగం ఉంది అక్కడ రైలు నలభై ఐదు నిమిషాలు ఆగుతుంది ఆ సమయంలో పట్నం చూడాలన్న కోరిక కలిగింది అదీగాక ఒక మందు కావలసి వచ్చింది మందులు కెమిస్టు అర్ధనిద్రావస్థలో ఉన్నాడు మందు బాగా ఆలస్యం చేశాడు నేను స్టేషన్ చేరేసరికి రైలు బయలుదేరింది ఆ స్టేషన్ మాస్టరు మంచివాడు నా ఒక నిమిషం సేపు రైలు ఆపి ఉంచాడు అయితే నేను రాకపోవటం చూసి నా సామాను క్రిందికి దింపివేశాడు కెలర్ హోటల్లో ఒక గది తీసుకొని ఆ పట్టంలో వెంటనే నా పని ప్రారంభించాను ప్రయాగ ఎందరి పయోనీర్ అన్న పత్రిక యొక్క ఖ్యాతిని గురించి విని ఉన్నాను భారతీయుల కోరికలకు వ్యతిరేకంగా ఆ పత్రిక వ్రాస్తూ ఉంటుందని విన్నాను అప్పుడు డాక్టర్ చేజనీ ఆ పత్రికకు ఉపసంపాదకులని గుర్తు అన్ని పక్షాల వారి సాయం నాకు అవసరమని భావించి ఆయనకు ఒక చీటీ పంపించాను రైలు బండి వాళ్ళ తప్పిపోయిందని రేపు వెళ్ళటం అవసరమని ఈరోజు అవకాశం ఇస్తే తప్పక మీ దర్శనం చేసుకుంటానని ఆ చీటీలో వ్రాసాను మంచిది రండి అని వెంటనే సమాధానం వచ్చింది నాకు సంతోషం కలిగింది ఆ ఆంగ్లేయుడు నా మాటలన్నీ విన్నాడు మీరు వ్రాసినదంతా చదివి నేను నా పత్రికలో టిప్పణి వ్రాస్తాను అయితే మీ విధానాన్నంతటినీ నేను అంగీకరించలేను ఎందువలనంటే నేటాలలోని భారతీయుల కోరికలను గురించి అక్కడి తెల్లవారి అభిప్రాయాలను కూడా నేను పూర్తిగా తెలుసుకోవాలి కదా అని అన్నాడు మీరు విషయాలన్నింటినీ సంపూర్తిగా చదివి మీ పత్రికలో చర్చిస్తే చాలు న్యాయం తప్ప నాకు మరొకటి అవసరం లేదు అని నేను అన్నాను మిగిలిన సమయం త్రివేణి సంగమ సౌందర్యం గురించి యోచించటంలోనే గడిచిపోయింది పైనరు పత్రికాధిపతితో నా ఈ ఆకస్మిక కలయికయే నేటాల్ రాష్ట్రంలో నేను పడిన యాతనలకు బీజారోపణం చేసిందని తర్వాత తెలిసింది అక్కడ నుండి బొంబాయిలో దిగకుండా తిన్నగా రాజకోటకు వెళ్ళాను దక్షిణాఫ్రికాయందు నివసిస్తున్న భారతీయుల్ని గురించి ఒక చిన్న పుస్తకం వ్రాయాలని నిర్ణయించుకున్నాను ఆ పుస్తకం వ్రాయటానికి ప్రచురించటానికి ఒక మాసం పట్టింది దానిపైన పచ్చ అట్టం ఉండటం వల్ల దానికి పచ్చపుస్తకం అని పేరు వచ్చింది అందు దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులన్నీ వర్ణించాను కావాలని చాలా విషయాలు తగ్గించి వ్రాశాను గతంలో వ్రాసి ప్రకటించిన రెండు కరపత్రాల ఇందు సరళ భాషను ఉపయోగించాను పదివేల ప్రతులు ప్రకటించాను హిందూ దేశంలోని అన్ని పత్రికలకు అన్ని పక్షాల నాయకులకు పంపించాను అందరికంటే ముందు పయోనీరు పత్రికాధిపతి తన సంపాదకీయ వ్యాసంలో దీన్ని గురించి చర్చించాడు ఆ వ్యాస సారాంశం రోటర్ ద్వారా ఇంగ్లాండు చేరింది అక్కడి నుండి ఆ సారాంశానికి సారాంశం నేటాల్ కూడా చేరింది అందు మూడు పంక్తుల కంటే ఎక్కువ నేటాలలోని భారత ప్రజలు పడుతున్న బాధలను గురించి నేను వ్రాసిన వ్యాసానికి అతి కొద్ది సంస్కరణ అన్నమాట అందరి శబ్దాలు నావికావు ఈ వార్త నేటాల్లో ఎంత పనిచేసిందో తరువాత మీకు బోధపడుతుంది పేరున్న పత్రికలన్నింటిలో నా వ్యాసాన్ని గురించి టీకలు టిప్పణీలు ప్రకటితమయ్యాయి ఈ పుస్తకాలన్నింటికీ కాగితాలు చుట్టి పోస్టులో పంపడం శ్రమతో కూడిన పని ధనవ్యయం కూడా అధికం అందుకు ఒక ఉపాయం కనిపెట్టాను చుట్టుపక్కల గల పిల్లల్ని పిలిచాను బడి లేని పూట నాకు సాయం చేయమని వాళ్లను కోరాను వాళ్ళు అంగీకరించారు వారి శ్రమకు బదులుగా ముద్ర కొట్టిన బిళ్ళలు ఆశీర్వాదాలు అందజేస్తానని చెప్పాను పిల్లలు ఆడుతూ పాడుతూ ఆ పని పూర్తి చేశారు చిన్న చిన్న పిల్లల్ని స్వయం సేవకులుగా తయారు చేయటం నా జీవితంలో ఇదే ప్రథమం ఆనాటి బాలమిత్రులలో ఇద్దరు నాతో పాటు ఇప్పటికీ పనిచేస్తున్నారు ఆ రోజుల్లో బొంబాయిలో విపరీతంగా ప్లేగు వ్యాధి వ్యాపించింది ఎటు చూసినా గగ్గోలే రాజకోటలో కూడా ఇది ప్రవేశించిందని భయం పట్టుకున్నది ఆరోగ్య విషయంలో మంచి నిపుణున్ని అని నా భావం నేను స్వచ్ఛంద సేవ చేస్తానని తెలియజేశాను ప్రభుత్వం వాళ్ళు వెంటనే అంగీకరించి నన్ను రోగ పరీక్షా సంఘంలో ఒక సభ్యునిగా నియమించారు పాకీదుడ్లు పరిశుభ్రంగా ఉంచాలని నేను గట్టిగా చెప్పాను బీదవాళ్లు తమ పాకీదుడ్లు పరీక్షించటానికి వ్యతిరేకం కాదు మేము సూచించిన సంస్కరణలన్నింటినీ జనం అమలులోకి తెచ్చారు ఇక ధనవంతుల విషయం మేము వారి దొడ్లు పరిక్షిస్తామంటే వాళ్ళు అంగీకరించలేదు ఇక సంస్కరణలు ఎలా జరుగుతాయి ధనికుల పాకీదొడ్లు పాడుగా ఉన్నాయని అనుభవం వల్ల తెలిసింది అంతా చీకటిమయం తేమ ఊరుతూ ఉంటుంది దుర్గంధం విపరీతం కూర్చునే చోట లొకలుకలాడుతూ పురుగులు జీవితంలో ఇదే నరకం అని అనిపించింది అమిత బాధ కలిగింది మేము చెప్పిన సంస్కరణలు బహుసులభం మలం నేల మీద పడకుండా బొక్కెనలు ఉంచమని చెప్పాం నేల మీద పడి తేమ పుట్టించకుండా మూత్రం మరొక బొక్కెనలో నింపమని చెప్పాం పాకీదొడ్లకు బయటి గోడలకు మచ్చగల కట్టడాలను కూల్పించి గాలి వెలుగు పాకీదొడ్డలోకి బాగా వచ్చేలా చేసి శుభ్రం చేసేందుకు పాకీవారికి సౌలభ్యం కలిగించాం అయితే చాలామంది ధనికులు చివరి సలహాను అంగీకరించలేదు కొంతమంది ధనికులు అసలు సంస్కరణలు అమలు చేయటానికి సిద్ధపడలేదు ఈ సంఘం మాలపల్లెలకు కూడా వెళ్ళి వాళ్ల దొడ్లను చూడాలని నిర్ణయించింది ఎవరూ మా వెంట రావటానికి సిద్ధం కాలేదు ఒక్కడు మాత్రం నాతో పాటు రావటానికి అంగీకరించాడు మాలపల్లెలకు వెళ్ళటం అక్కడి పాకీదొడ్లు చూడటం అంటే అందరికీ ఒక విధమైన ఆశ్చర్యం కలిగించింది ఈ విషయం ఎవరూ కలలోనైనా ఊహించి ఉండరన్నంత పని అయింది మారవాడకు వెళ్ళటం నాకు అదే మొదలు వాళ్ళ ఇల్లు చూసి నేను నివ్వెరబోయాను వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఆశ్చర్యచకితులైనారు మీ పాకీదొడ్లు చూసేందుకు వచ్చాం అని నేను అన్నాను మాకేమిటి పాకీదొడ్లేమిటి మేము బయటికి పోతాం మీ వంటి గొప్పవారికేనండి పాకీదొడ్లు అని వాళ్ళు అన్నారు మేము మీ ఇళ్ళు చూడవచ్చునా అయ్యా తప్పక చూడవచ్చు అడ్డు లేదు మీకు ఇష్టం వచ్చిన చోట చూడండి అయ్యా మావి ఇళ్ళ ఇవన్నీ బొరియలండి బొరియలు అని అన్నారు నేను లోపలికి వెళ్ళి వాళ్ల ఇళ్ల ముంగిళ్ళు చూశాను ఇళ్ళు ఆవుపేడతో అలికి ఉన్నాయి కుండలు చెట్లు శుభ్రంగా ఉండి నిగనిగలాడుతూ ఉన్నాయి ఈ ప్రదేశంలో ప్లేగు భయం లేదు ఇక గొప్పవారి పాకీదొడ్లను గురించి వర్ణించడం అవసరం అది ఒక భాగ్యశాలిది ప్రతి గదికి తూములు ఉన్నాయి నీటి తూములు మూత్రపు తూములు కూడా అవే అందువల్ల దుర్గంధం అపరిమితంగా ఉన్నది ఇంట్లో మేడ మీద పడక ఉంది దానికి ఒక తూము ఉన్నది మలమూత్రాలకు అది ఒక్కటే మార్గం ఆ తూము నుండి నేలకు ఒక గొట్టం అమర్చబడింది అక్కడ నిలబడితే ముక్కు పగిలిపోవలసిందే ఆ ఇంట్లో వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారో ఎలా నిద్రిస్తున్నారో పాఠకులే ఊహించుకుందరుగాక మా బృందం వాళ్ళు వైష్ణవాలయం కూడా చూసేందుకు వెళ్ళారు అక్కడి పెద్ద పూజారికి గాంధీ కుటుంబానికి చాలా కాలం నుండి స్నేహ సంబంధాలు ఉన్నాయి దేవాలయమంతా చూపించటానికి సంస్కరణల్ని అమలుపరచటానికి ఆయన అంగీకరించాడు ఆ దేవళంలో ఆయన కూడా ఎన్నడు చూడని ఒక చోటు మా కంటపడింది పుల్లాకులు ఊడ్చిన పెంట అక్కడ పడవేస్తారు కాకులకు గ్రద్దలకు అది నిలయం పాకీదొడ్లు పాడుగా ఉన్నాయని చెప్పనక్కరలేదు రాజకోటలో ఎంతో కాలం నేను ఉండలేదు అందువల్ల ఆయన దాన్ని ఎంతవరకు బాగు చేయించాడో నాకు తెలియదు దేవాలయంలో దుర్గంధం చూసి చాలా బాధపడ్డాను దేవాలయం పవిత్రమైనదని మనం భావిస్తాం అక్కడ ఆరోగ్య విధులు పాటింపబడాలని ఆశిస్తాం స్మృతికర్తలు బాహ్యాభ్యంతర శుద్ధి అత్యావశ్యకమని ఎంతగానో ఉద్ఘోషించారు ఆ విషయం సర్వులకు తెలియజేయటం ఎంత అవసరమో అప్పుడు బోధపడింది రాజ పతితన సీతారాన రఘుపతి రాఘవ రాజ పతిత పౌన సీతారా రఘుపతి రాజా పతి క